तर वेद विध यद भोक्ते चोक्तृविध भोज्य तुम्हें वेदमु वेद पाठक उेदा वर्द मंत्रालम పధిస్తూ ఉంటారు ఇక్కడ ఈయన ఏమన్నా వస్తారంటే అర్థానుసంధానం వినయో కేవలం పాఠమాత్రలత ఇచ్చాడు అంటే దాని అర్థం ఏమిటి ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటి అర్థం ఇంటలెక్చువల్ లెవెల్లో ఉంటుంది ఆ అర్థం నుంచి మనం తీసుకోవాల్సినటువంటి స్పిరిట్ ఏమిటి ఆ స్పిరిట్ని జీవితంలో ఎలా ఆచరణలోకి తెచ్చుకోవాలి అని వన్ మోర్ లెవెల్ ఇస్తే వాడు అర్థం లెవెలు ఆ పై లెవెల్ పట్టించుకోడు కేవలం పాఠం లెవెల్లో వాగింద్రియము వాగింద్రియానికి వెనకాల బుద్ధి బుద్ధికి వెనకాల ఆత్మ ఏమంటాయి అది మూలం ఆత్మస్వరూపం వరకు వెళ్ళాలి వీడు ఏం చేస్తాడంటే వాగింద్రియ లెవెల్లో ఫిక్స్ చేసి పెడతాడు దాని నుంచి బుద్ధి లెవెల్కి వెళ్ళడు ఒకవేళ కాలం కర్మం కలిసి వచ్చి బుద్ధి లెవెల్ దాకా వెళ్ళినా అక్కడితో అయిపోతాడు తప్పిస్తే ఆత్మ లెవెల్కి వెళ్ళనే వెళ్ళాడు ఆ రకమైనటువంటి వేదవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖండించారు శ్రీకృష్ణుడే అన్నాడు వేదవాద రథాహ్ పార్థ నాణ్యదస్థితి వేదిన నాణ్యదస్థితి వాదిన ఈ వేదవాదమునందు రతి గలవాళ్ళు ఉన్నారే వీళ్ళ మాట తీసుకోకు తర్వాత త్రైగుణ్య విషయా వేదాహ నిస్ త్రైగుణ్యో భవార్జున త్రిగుణాత్మకమైన సంసారాన్ని గురించి చెప్తున్న వేదాలు నీవు త్రిగుణములకు అతీతమైనటువంటి ఆ పరమాత్మతత్వాన్ని చేరుకో అని చెప్తారు ఇక్కడ వేదములు అంటే కర్మకాండ ఉపాసనాకాండ రూపములైన వేదములు ఇప్పుడు ఈ వేదాల విషయంలో ద పాజిటివ్ యాస్పెక్ట్ అండ్ ద నెగిటివ్ ఆస్పెక్ట్ రెండు కూడా మనం అర్థం చేసుకోవాలి పాజిటివ్ యాస్పెక్ట్ని ఇంబైక్ చేసుకోవాలి నెగిటివ్ ఆస్పెక్ట్ని తెలుసుకుంటే సరిపడుతుంది తెలుసుకోవడం ద్వారా దాన్ని మనం దూరంగా పెట్టేస్తాం ఇప్పుడు ఫలానా ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలుసుకోవటం వల్ల ఆహారాన్ని మనం దూరంగా పెట్టేస్తాం ఆ నాలెడ్జికి ఆ పవర్ ఉంటుంది కాబట్టి ఆ వేదం చుట్టూ ఉన్నటువంటి సమాచారం అంతా జాగ్రత్తగా తెలుసుకుంది ఎందుకు ఇది ఒక అవకాశం వేద ఇది వేద ఇక్కడ మనం తెలుసుకోవాలి ఇప్పుడు వేదము గురించి భారతీయ సమాజంలో హిందూ సమాజంలో వేదానికి అత్యధికమైన ప్రాముఖ్యాన్ని ఇస్తారు స్వామి వివేకానంద వరల్డ్ చికాగో అక్కడ ఉద్దేశించి మాట్లాడుతూ అక్కడ వేదము ఆ యొక్క మహిమని ఆయన బాగా సన్మతించాడు ఆయన ఏమన్నాడంటే భారతదేశంలో అనేకములైన మతాలు పుట్టేయి కానీ ఏ మతమైనా వేదాన్ని ఎంతో కొంత వరకు ఆదరించకపోతే ఆ మతం భారతదేశం యొక్క గడ్డ మీద మనుగడ సాగించలేదు అని ఓ మాట చెప్పాడ ఏదో ఒక లెవెల్లో మీరు వేదాన్ని అంగీకరించి తీరాలి తులసీదాస్ ఏమన్నాడంటే వేద నింది నిందిత బుద్ధావతార అన్నాయి అవతారాలు ఆయన అవతారాలు అన్ని రసండి దశావతారాల్లో బుద్ధావతారం ఉంటుంది చిత్రం ఏంటంటే దశావతారాల్లో బుద్ధ ఉంటుంది తప్పనిసరిగా రామ అన్నప్పుడు పరశురామ పెట్టాలా బలరాముడు పెట్టాలా అని కాంట్రవర్సీలు ఉన్నాయి తప్ప బుద్ధాలో కాంట్రవర్సీ లేదు బుద్ధుడిని ఉండి తీరి రాముడు ఎన్ని రామావతారాలు పెట్టుకోవాలి అని ఆ పదిలో ఎన్ని ఫిట్ పరశురాముడు కూడా రామావతారమే బలరాముడు కూడా ఈ దేవుడు అవతారమని అలా కథలు ఉన్నాయి కదా సో బుద్ధుడి దగ్గర కాంట్రవర్సీ లేదు తప్పనిసరిగా బుద్ధావతారం ఉండి తీరుతుంది కొంతమంది సంకల్పంలో కలియుగే బుద్ధావతారే అని కూడా చెప్తారు బుద్ధుడు అవతరించిన కలియుగమునందు మనం కలి సంకల్పం చెప్తాం కదా వైవస్ అనవంతరే కలియుగే ప్రథమోపాదే అలా చెప్పిన దాంట్లో తమిళనాడులో బుద్ధావతారే బుద్ధస్ అవతారా ఎస్మిన్ లేనియందు బుద్ధుని యొక్క అవతారం ఉన్నదో ఆ యోగమునందు అని అలా కూడా చెప్తారు అయితే బుద్ధుణ్ణి నిందించారు ఎందుకు నిందించారు ఆయన వేదాన్ని నిందించాడు కాబట్టి బుద్ధుణ్ణి నిందించాడు వేద నింది నిందిత భయో విదిత బుద్ధ అవతార భయో అంటే భయ అని ఓ సోదర విధిత ఆయన జ్ఞాని జ్ఞానస్వరూపుడు అయినా నిందింపబడ్డాడు అదేమిటండి బుద్ధుని కొట్టుకుని నిందిస్తారు ఏమిటి అంటే మరి వైదికులు నిందిస్తారు కదా అంటే వేదాన్ని ఆయన నిందించాడు కాబట్టి ఆయన్ని నిందించారు ఆయన అవతారంగా పరిగణన చేశారు ఒక పక్కన ఆయన జ్ఞానియనే అంగీకరించారు కానీ వేదాన్ని నిందించారు కాబట్టి నిందించారు ఆ విధంగా వేదానికి ఒక ప్రత్యేక స్థానం హిందూ సమాజంలో ఉంది అది న్యాయం కూడా ఎందుకంటే వేదములో కర్మ అనే ఒక ఉపాసన అని రెండు అంశాలున్నాయి కర్మ ఏం చేస్తుందంటే మనిషిని తమోగుణం నుంచి రజోగుణంలోకి తీసుకొస్తుంది తమోగుణ ప్రధానంగా ఉంటాడు మీరు భోగప్రధానమైన జీవితాన్ని జీవిస్తూ తమోగుణంలో మునిగి ఉంటాడు అప్పుడు వేదం వాడి దగ్గరికి వెళ్ళి చెప్తుంది చూడు నువ్వు కానీ వేదంలో చెప్పిన స్పిరిట్ మీరు తీసుకుంటే ఈ దేవతావాదము ఇత్యా దాంట్లో ఉండే లోటుపాట్లన్నీ కూడా పక్కకి పోతాయి అస ఒరిజినల్ స్పిరిట్ చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ ఏమని చెప్పారంటే వీడికి కర్మ చేయమని చెప్తుంది ఎందుకంటే వీడు కర్మ చేయకుండా రాదున్న నిద్రపోతూ ఉంటాడు ఆరైనా నిద్రపోతాడు ఏడైనా నిద్రపోతాడు అందుకోసం వీడిని నిద్రలేపాలంటే ఏం చేయాలి బ్రాహ్మ ముహూర్తమునందు నిద్ర లేచి స్నానం చేసి హృదయించే సూర్యుడికి అర్ధాన్ని అది నిత్యకర్మ నువ్వు చేసి తీరాలి అని ఒక కర్మను చెప్తుంది ఆ కర్మకి వీడు కట్టుబడితే తమోగుణం నుంచి రజోగుణంలోకి వస్తాడు రజోగుణము అంటే కర్మను చేయి ఉంటాడు తమోగుణము అంటే మొద్దులో పడి ఉండడం కాబట్టి అవిద్యయా మృత్యుం తీర్త్వా అవిద్యయ అంటే కర్మ చేత మృత్యుం తీర్త్వా అంటే ఆ ప్రమాదము అంటే సోమరితనము దానికి మృత్యు అని పేరు సోమరితనాన్ని అధిగమించి విద్యయా అమృతమశ్ణుతే ఉపాసన చేత అంతఃస్కరణ శుద్ధి తద్వారా ఆత్మజ్ఞానము వీడు మోక్షాన్ని పొందుతాడు అని ఆ కర్మని ఉపాసనని చెప్పినటువంటి వేదము అది ఆత్మజ్ఞానానికి మార్గాన్ని సుగమని చేసుకుంటూ పోతుంది కాబట్టి వీడు తమో గుణంలో ఉన్నవాడిని ఉద్దేశించి వేదం చెప్తుంది నువ్వు కర్మని చేయి అంటే నేను ఎందుకు కర్మని చేయాలి నువ్వు కర్మను చేస్తే నీకు స్వర్గం లభిస్తుంది స్వర్గం అంటే చాలా సుఖంగా ఉంటుంది అక్కడ ఇట్స్ఏ కంటిన్యూస్ పార్టీలా ఉంటుంది మరి అయితే అంతలా పార్టీ ఉంటే అలసిపో అలసిపోరు అక్కడ స్వర్గంలో ఎవరో అలవరు మరి కడుపులో పోర్టులు రావా కంటిన్యూస్గా రావు అదే నాన్ స్టాప్ ఒక ఎలావరేట్ పార్టీ కింద ఉంటుంది అని చెప్తుంది చెప్తే వీడు దానికి ఆకర్షితుడై వీడు కర్మ చేస్తాడు దీనికి గుడజిఫికార్ న్యాయం అని చెప్పాడు గుడ జిఫికార్ న్యాయము అంటే మిరియాల కషాయం తాగితే పెడతాను అని అంటుంది అమ్మగారు వీడు ఆ బెల్లముక్కని చూసి మిరియాల తాగుతాడు తీరా విర్యాదకషాయం తాగలం అయ్యాక ఆవిడ బెలముక్క పెట్టకుండగా ఆ బెలముక్కను మళ్ళీ డబ్బాలో వేసేసి ఆ డబ్బా పాయింట్ పెట్టేసాడు అక్కడ బెలముక్కని పెడతాను తాయిలం పెడతాను తాయిలం అంటారు తాయిలం పెడతాను అంటే అభిప్రాయం వీడి కర్మ చేయించడం అనేది తాత్పర్యం కానీ లేకపోతే అక్కడ వీడి కోసం స్వర్గం ఒకటి సిద్ధంగా ఉంది పిసరంత కర్మ వీడు చేసేస్తే వీడు వెంటనే విమానం ఎక్కి అక్కడికి చేరేసుకుంటే ఇంక పార్టీ నడిపిస్తూ ఉంటాడని అలా కాదు కానీ కాబట్టి వేదం యొక్క స్పిరిట్ తీసుకోకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చాయో చూడండి తర్వాత వీడు కర్మ చేయడం ప్రారంభిస్తాడు కామ్యకర్మ స్వర్గం కోసం చేస్తున్నాడు కదా తర్వాత ఏం చెప్తుంది వేదము చూడు కామ్యకర్మానుష్ఠానము మంచిది కాదు నువ్వు రజోగుణం నుంచి సత్వగుణంలోకి రావాలి అంటే నిష్కామంగా నిత్యకర్మానుష్ఠానం చెయ్యి అని వీడిని సత్వగుణంలోకి తీసుకెళ్తున్నాను వీడు సత్వగుణంలోకి వెళ్ళిన తర్వాత ఆత్మస్వరూపము త్రిగుణములకు అతీతమైనది ఆత్మ అకర్త అభోక్త అని ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తుంది కాబట్టి వేదము తమో గుణం వాడికి చెప్పినటువంటి లెవెల్ ఒక రకంగా ఉంటుంది గుణాతీతుడికి చెప్పిన లెవెల్ ఇంకొకటి రకంగా ఉంటుంది ఈ తేడాన్ని అర్థం చేసుకోకుండా ఆ తమో గుణంలో ఏదైతే ఉందో అదే పరమసత్యము అని దాన్నే వల్లించుకుంటో కూర్చుంటో ఇంకా అదే తప్ప ఇంకొకటి లేదు అని ఆ విధంగా వాదించటము చాలా తప్పు తర్వాత సాధన దృష్టి సాధ్యదృష్టి అని రెండు ఉన్నాయి వేదము సాధనమా సాధ్యమా సాధ్యమేమిటి పరమార్థతత్వము ఆత్మ దాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందుతా అది సాధ్యం కాబట్టి పరమతత్వము ఆత్మ అది సాధ్యము వేదము సాధనము మాత్రమే కాబట్టి సాధన దృష్ట్యా వేదానికి గొప్పతనమే కానీ సాధ్యం దగ్గరకు వచ్చేప్పటికీ వేదము తన పనిని తాను చేసుకుని వెనకాలం ఉండిపోతుంది ఇప్పుడు నది నదిని నావతో దాటిన తర్వాత అవతల ఒడ్డున ఈ నావని నెత్తిమిబెట్టుకుని మోసుకుంటూ పోతారండి పోరు ఆ నావను అక్కడే వదిలేస్తారు మన క్రాస్ చేసిన నావ గనక ఇది నెత్తిమి పెట్టుకుని నేను మోస్తాను అంటే ఎంత కష్టమైపోతుంది తరువాతి ప్రయాణం ఆ రకంగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు వల్లించిన వేదం ఏదైతే ఉందో అది గృహస్థిగా ఉన్నప్పుడు అదంతా కంఠస్థం అలాగే పెట్టి గృహస్థిగా ఉన్నప్పుడు వల్లించిన వేదం మళ్ళీ ముసలితనం వచ్చేసినా అలాగే దాన్ని కంఠస్థం పెట్టి వీడు చచ్చిపోయే వరకు అలా కంఠస్థంగా ఉండాలంటే మనస్సు పనికిరాదు బుద్ధి క్రమంగా క్షీణించిపోతుంది అప్పుడు దాన్ని కంఠస్థంగా పెట్టుకోలేడు అయ్యో నేను వేదం మర్చిపోయానని బెంగ పెట్టుకుంటూ చచ్చిపోతే ఎవరు ఉపయోగం అది ఏం తెలివితేటలు అనిపిస్తుంది కాబట్టి వేదాన్ని వల్లించటము మోక్షము అని మాత్రం అనుకోకూడదు సో అది సాధన దృష్టితో చూస్తే వేదము చాలా గొప్పది తత్వ దృష్టితో చూస్తే సర్వము ఎలాగైతే మిథ్యయో ఆ విధంగా వేదము కూడా మిథ్యయే సర్వము మిథ్య అని చెప్పే వేదము కూడా మిథ్యయే ఇప్పుడు వేదము అనాది అనంతము స్వయం ప్రకాశము అని వర్ణిస్తారు వాస్తవంలో అనాది అనంతము స్వయం ప్రకాశము ఆత్మ మాత్రమే వేదము అనాది అనంతము స్వయం ప్రకాశము అని కాదు కాబట్టి వేదముయందు వేదము ఆత్మయులో ఉండే అనాదిత్వము అనంతత్వము స్వయం ప్రకాశత్వము అనే లక్షణాలని వేదమునందు కల్పిస్తారు అవి కల్పితములు తప్ప ఆత్మయందు అవి యథార్థములు వేదమునందు అవి కల్పితములు తర్వాత మీమాంసకుల యొక్క కర్మశాస్త్రంలో ద్వాదశ రక్షణ అయిన పేరు అంటే పన్నెండు అధ్యాయాల గ్రంథం అది జేమిని మహర్షి యొక్క సూత్రాలు పన్నెండు అధ్యాయాల్లో ఉన్నాయి అప్పుడు ఎలాగైతే పాణినిది అష్టాధ్యాయి ఎనిమిది అధ్యాయాల్లో ఉన్నాయి పాణిని సూత్ర అలాగే జేమిని మహర్షి యొక్క కర్మశాస్త్రానికి సంబంధించిన సూత్రాలు పన్నెండు అధ్యాయాలు ద్వాదశ లక్షణి లక్షణము అంటే అధ్యాయము అని అర్థం దాంట్లో ఒక అధ్యాయం పేరు బాధాధ్యాయం బాధ అంటే నిషేధం ఇప్పుడు వేదంలో కొన్ని నియమాలు విధి నిషేధాలు ఉంటాయి ఈ విధి నిషేధాలకి అవి సర్వకాల సర్వావస్థలలో అవే పాటించాలంటే కుదరదు వాటికి బాధ బాధ అంటే త్రోసిపుచ్చుట ఉంటుంది ఈ బాధని మూడు రకాలుగా చెప్పారు ఏదైనా ఒక క్రియ ఉంటే దానిని ప్రతిషేధించటం ద్వారా అది తోసిపుచ్చబడుతుంది ఆ క్రియ చెయ్యవద్దు మా హింస సర్వాభూతాన్ని ఏ ప్రాణికి కూడా హింసను కలిగించరాదు అని ఎప్పుడైతే నిషేధవాక్యం వచ్చిందో ప్రాణి హింస అనే కర్మ నిషేధింపబడింది అది దరిదాపు మనం రానివ్వం అది దూరంగా పెట్టేస్తాం తర్వాత ఇంకొక అది ఒక బాధ ప్రతిషేధ రూపమైన బాధ ప్రత్యామ్నాయ రూపమైన బాధ అంటే ఏమిటి ఇప్పుడు ఉదితే జుహోతి అనుదితే జుహోతి అని రెండు వాక్యాలు ఉన్నాయి ఉదయి సూర్యుడు ఉదయించాక హోమం చేయాలి ఉదయించకుండా హోమం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఉదయించాక చేయాలి ఉదయించకుండా చేయాలి రెండు వాక్యాలు వేదంలోనే ఉన్నాయి ఏం చేయాలి అప్పుడు వికల్పం తీసుకోమన్నారు ఆ సందర్భాన్ని బట్టి ఓ ఉదయించిన తర్వాత అయినా చేయొచ్చు ఉదయించక ముందైనా చేయవచ్చు కాబట్టి ఉదయించక చేయటం ఉదయించక ముందు చేసే హోమానికి ప్రత్యామ్నాయం అపో అదే అదర్ ఆల్టర్నేటివ్ సో థేక్ ఇట్ యాజ్ ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు మీరు ఉదితేజ్ హోతి ఆల్టర్నేటివ్ తీసుకుంటే అనుదితేజ్ హోతి అనే వాక్యం బాధింపబడుతుంది అలా కాకుండా అనుదితేజ్ హోతి అనే ఆల్టర్నేటివ్ని మీరు తీసుకుంటే ఉదితేజు హోతి అనే వాక్యం బాధింపబడుతుంది మొత్తానికి హోమం అయితే చేయాలి ఇప్పుడు చేసినా అప్పుడు చేసినా హోమం అయితే చేయాలి దీన్ని ప్రత్యామ్నాయము అంటారు ఇటువంటి ప్రత్యామ్నాయం ద్వారా ఒకటి మరొక దాని చేత బాధింపబడే రెండవ సందర్భం మూడవ సందర్భం ఏమిటంటే బాధకి ప్రయోజన పూర్తి ఏ ఆ విధి నిషేధాలు ఆ కర్మకాండ భాగము ఏ ప్రయోజనం కోసం ఉద్దేశించబడిందో ఆ ప్రయోజనం పూర్తి కాగానే అది బాధింపబడుతుంది దీనికి బ్రహ్మచారి ధర్మాలు ఉన్నాయి బ్రహ్మచారి ధర్మాలు లిస్ట్ ఉంటుంది ఈ బ్రహ్మచారి ధర్మాలు ఎంతవరకు స వీడికి వర్తిస్తాయి వీడి వివాహం అయ్యే వరకు వర్తిస్తాయి ఒకటి తాంబూలము వేసుకొనరాదు అని బ్రహ్మచారి ధర్మాల్లో ఉంటుంది వీడికి పెళ్లిలో ఏం చేస్తారంటే తాంబూలం వీడి చేత నవలిస్తారండి ఎందుకంటే అక్కడికి బ్రహ్మచారి ధర్మాల యొక్క ప్రయోజనం పూర్తయిపోయింది కాబట్టి దాన్ని బ్రేక్ చేసేటండి ఆ విధంగా ప్రయోజన పూర్తి ద్వారా మీకు కొన్ని ధర్మాలు బాధింపబడతాయి అదేవిధంగా కాబట్టి వేదములో ఉండే కర్మకాండ ఉపాసనా అంతఃకరణ శుద్ధి అనే ప్రయోజనం కొరకు ఉద్దేశింపబడ్డాయి అంతేకాని మీ సంసారబద్ధములైన కోరికలు తీర్చుకోవడం కోసం అవి ఉద్దేశింపబడలేదు ఆ కామ్యకర్మలన్నీ తిరస్కరించి నిత్యకర్మానుష్ఠానం చేస్తూ ఈశ్వరుని నిష్కామంగా ఆరాధించినట్లయితే అంతఃకరణము శుద్ధమై వీడికి ఆత్మజ్ఞాన యోగ్యత కలిగి ఆత్మజ్ఞానాన్ని పొంది వీడు మోక్షాన్ని పొందుతాడు కాబట్టి ఆ అంతఃకరణ శుద్ధి ఎప్పుడైతే లభించేసిందో అప్పటితోటి వేదము యొక్క కర్మకాండకి ఉపాసనాకాండకి ప్రయోజనం పూర్తయిపోయింది ప్రయోజనం పూర్తయిపోయింది కాబట్టి అది బాధింపబడుతుంది ఆ విధంగా వేద ఇది వేద విధ వేదవేత్తలు చెప్పేటువంటి వేద పారమ్యము అంటే వేదమే పరమతత్వము అనే సిద్ధాంతము దాన్ని తిరస్కరించినారు అది అంగీకారం కాదు నిజానికి బృహదారణ్యకోపనిషత్తులో సుషువ్యవస్థని వర్ణిస్తూ త్ర వేదా అవేదవంతి అని వర్ణించాడు ఇప్పుడు వీడు ఆత్మస్వరూపుడు ఈ ఆత్మస్వరూపానికి ఒక అవస్థలో విశ్వ అనే స్టేటస్ వచ్చింది విశ్వాని జాగ్రత్త అభిమానికి విశ్వ అనిపేడు ఆ స్టేటస్ ఉన్నప్పుడు వాడు వేదాలని అధ్యయనం చేస్తాడు వీడు నిద్రపోతాడు నిద్రపోతే విశ్వ వీళ్ళు విలీనమైపోతుంది ప్రాజ్ఞతత్వంలో విలీనమైపోతుంది ఆత్మచైతన్యం అలాగే ఉంటుంది అది ఎక్కడికి పోదు సూర్యుడు మనకి చీకటి పడినా సూర్యుడు ప్రకాశించటం మానేయడు అందుకే భూమి ఇలా తిరగబట్టి ఇటువైపు చీకట వచ్చింది అదేవిధంగా ఆత్మ చైతన్యం ప్రకాశిస్తూనే ఉంటుంది కానీ మనస్సు అనే విండో అనే కిటికీ మూసివేయడం మూలంగా మీకేమో ఆ విశ్వా విడిపోయి విలీనమైపోయి ఏమీ తెలియని స్థితిలో పడిపోతారు ఎలా అయితే విండో తలుపులు వేసిస్తే గది చీకటైపోతుంది గదిలో ఉండే పదార్థాలు ఏమి ప్రకాశించవు అదేవిధంగా మనస్సు అనే విండో మూసేయడంతో మా ఈ మొత్తం మీకు జాగ్రత్త అవస్థలో ప్రకాశించే కలిగే అనుభవాలన్నీ కూడా విలీనమైపోతాయి ఏది ప్రకాశించదు కానీ ఆత్మ సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి వేదములు వేదాలు కాకుండా పోతాయి సూషిచ్చేవస్థలో కానీ ఆత్మ ఆత్మ కాకుండా పోదు ఏమండీ ఇప్పుడు పొగలు రాత్రి కాకుండా పోతుంది భూమండలంలో ఒక సగ భాగానికి కానీ సూర్యుడు సూర్యుడు కాకుండా పోడు సూర్యుడు సూర్యుడుగానే ఉంటాడు కాబట్టి ఇప్పుడు చెప్పండి వేదములు విలీనమైపోతే ఒక అవస్థలో ఆత్మ మాత్రం అలాగే నిలిచి ప్రకాశిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆత్మ పరమతత్వం అవుతుందా వేదాలు పరమతత్వం అవుతాయా ఆత్మయే పరమతత్వం అవుతుంది ఇది ఒకటి తర్వాత తైత్రీయం మీరు చదువుకున్నారు కాబట్టి చెప్తున్నా ఒక రహస్యం ఏంటంటే తైత్రీయంలో అన్నమయ కోశాన్ని వర్ణిస్తారు ఈ దేహము ప్రాణమయ కోశాన్ని వర్ణిస్తారు తర్వాత మనోమయ కోశం వస్తుంది మనోమయ కోశమే వేదకోశం వేదములు మనోమయ కోశం వరకు ఉంటాయి మీరు మనోమయ కోశాన్ని వర్ణిస్తే ఏమని చెప్పారంటే తస్య యజురే విర ఆ మనోమయ కోశానికి యజుర్వేదం శిరస్సు ఋగ్ దక్షిణపక్షేదం కుడిరెక్క సామోత్తరపక్ష సామవేదం ఎడవరెక్క అథర్వాంగిరసపుచ్ఛం ప్రతిష్ట అథర్వణ వేదము తోక అని మనోమయ కోశంలో ఈ నాలుగు వేదాలు ఉన్నాయి కాబట్టి వేదము మనోమయ కోశ స్థాయిలో ఉంటుంది బుద్ధితోటి వదిలిస్తారు దాన్ని వేదాన్ని బుద్ధిప్రధానంగా ఉంటుంది కానీ పరమతత్వము మనోమయ కోశం కాదు మనోమయ కోశం పైన విజ్ఞానమయ కోశం ఉంది అది కాదు దానిపైన ఆనందమయ కోశం ఉంది అది కాదు బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఆ పరబ్రహ్మ సచ్చిదానంద ఆత్మయే పరమతత్వం ఇప్పుడు మీరు చూడండి సచ్చిదానంద ఆత్మకి వేదములకు చెందిన మనోమయ కోశానికి మధ్యలో ఇంకా టూ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి వేదము పరమతత్వము అని ఎలా చెప్తారు వేదము ఆ పరమతత్వం వైపు దారి చూపించేటువంటి ఒక ప్రమాణము మాత్రమే వేదము పరమతత్వానికి ప్రమాణము అంటే మీన్స్ ఆఫ్ కాగ్నిషన్ పరమతత్వాన్ని తెలుసుకునే సాధనమే తప్ప స్థానే పరమతత్వం కాదు ఇప్పుడు మందు ఆరోగ్యానికి సాధనం అది నోట్లో వేసుకుని అది శరీరానికి అది అప్లై చేసుకుంటే ఆరోగ్యం లభిస్తుంది అంతేకాని ఆ మందు దానికి చుట్టూ ఫోటో లేకపోతే ఒకటి విగ్రహంలాగా తయారు చేసి దాన్ని పూజిస్తూ కూర్చుంటే మీకు ఆరోగ్యం రాదు ధన్వంతరి విగ్రహం ఒకటి తయారు చేసి పూజ చేస్తూ కూర్చుంటే ఆరోగ్యం వస్తుందండి ఆ ధన్వంతు చెప్పిన మందు తయారు చేసి ఆయన ఆయుర్వేదాచార్యుడు ఆయన మందు ఒకటి చెప్పాడు ఆ రోగానికి ఆ మందు అని చెప్పాడు ఆ మందు సంపాదించుకుని అది మింగి ఆ పత్సం అది చేస్తే ఆరోగ్యం వస్తుంది కానీ ధన్వంతు ఫోటో పెట్టేసుకుని లేదా ఆ పుస్తకాన్ని మనవాళ్ళ పుస్తకానికి వేదం పుస్తకానికి పూజ ఉంటారు భగవాన్ ఒక ఆయన ఉన్నారు మహాత్ముడు ఆయన ఏం చేశారంటే భగవాన్ వేదహా అన్న ఒక పుస్తకం ఒకటి ప్రింట్ చేశారు మా ఇంట్లో ఉండేది ఒకసం ఇక్కడికి ఎక్కడో ఉంది ఇంత ఉంటుంది ఆ పుస్తకం ఇవే ఎంత ఉంటుంది ఇంత ఉంటుంది అది ఖరీదు ఐదు రోజుల్లో శుక్ల ఇరవై నలభై రెండు పర్ణాలు పెద్ద అక్షరాలతోటి సంస్కృతంలో ప్రింట్ చేశారు థిక్ లెటర్ థిక్ పేపర్ తోటి దాన్ని బైండ్ పది కేజీల బరువు అది గ్లాస్ కేసులో ఉంటుంది దానికి భగవాన్ వేదహాని పేరు పైన గోల్డెన్ కలర్లో అన్ని అన్ని ముద్రించి ఉంటుంది భగవాన్ వేదహాని పేరు దాన్ని ఇంట్లో పెట్టుకుని మీరు పూజ చేసుకుంటే మీకు అన్ని సుఖాలు కలుగుతాయని చెప్పే కదా దాంతో జనాలు ఏం చేస్తారు దాన్ని కొనుక్కి తెచ్చుకుని అది ఇంట్లో పెట్టుకుని రోజూ పువ్వు వేస్తూ ఉంటారు దాన్ని ఊరిలో కూడా ఉన్నాయి అటువంటి కొన్ని గృహాలు నేను ఎదుగుదాను అలాగా అది పద్ధతి కాదు అది వేదం పుస్తకానికి పూజ చేయడం ఎందుకంటే పూజ అయిన వెంటనే చరిచి చదువుకుని దాన్ని అర్థం చేసుకుని దానికోసం పూజ కానీ కేవలం పూజ లెవెల్లో అదే పరమతత్వము వేద ఇది వేద విధ చాలామంది వేదం వల్లిస్తారు వల్లించేసి ఇంకా ఆపేస్తారంటే ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు నానా కష్టం పడతారు ఇంకా దాంట్లో తక్కువ కష్టం ఏం పడతారు ఈ ఐఐటి ఇంటర్మీడియట్ విద్యార్థులు పడి కష్టంతో సమానంగా పడతారు ఇంకా ఎక్కువ పడతారు కానీ ఏడేళ్ళు పడతారండి ఇంకా ఆ తర్వాత ఇంకా దాని జోలికి వెళ్ళరంటే అకంతలు అయిపోయింది ఇంకా అంతే మేము చేయాల్సిందంతా చేసేసే అంతే అయిపోయింది ఓవర్ ఇంకా దాని అర్థం అక్కర్లేదు జీవితంలో ఆచారం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు అలాగా అది అంగీకారం కాదు కాబట్టి వేదము పరమతత్వము కాదు పరమతత్వానికి సాధనం మాత్రమే సాధన దృష్టి ఉండాలి తర్వాత వేదంలో అపరా పరా అని రెండు ఉన్నాయి అపరావిద్య పరావిద్య మీరు గుండకోపనిషత్తులో చూశారు అపరావిద్య శబ్ద ప్రధానం ఇప్పుడు మంత్రం చెప్తాడు హోమం చేస్తాడు మీరు చూసి నమస్కారం చేస్తారు కావండి ఆ మంత్రం చెప్పిన ఆయనకి మంత్రానికి అర్థం తెలియదు ఈ విని నమస్కారం చేసి యజమానుడు ఈయన కర్మ చేసుకునే ఆయన ఈయనకు అర్థం తెలియదు మేమందరం గెస్టుల కింద వచ్చి అలా చూసి దండాలు పెట్టి నమస్కారం చేసి మేము వెళ్తాం ఈ గెస్టుల్లో ఎవరికీ దాని అర్థం తెలియదు కానీ చెప్పి ఆయన జాగ్రత్తగా చెప్తాడు ఈయన ప్రేమగా కర్మ చేస్తాడు చూసి నమస్కారం చేసి భక్తితో చూస్తారు అంటే అర్థం ఏంటి శబ్దప్రధానం అనేది తేలిపోలేదండి దాన్ని శబ్దప్రధానము ఏమంటే అర్థప్రధానము అది పరా విద్య వాస్తవంలో మీరు అర్థం తెలిసేసుకుంటే కూడా సరిపడదు యతక్షరం అధిగమ్యతే అది బుద్ధి లెవెల్లో ఉంటుంది అర్థం మీరు ఆత్మ లెవెల్లోకి తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు ఎలా ఉందంటే ఒక ప్రేమ పాత కంఠస్థం చేశారనుకోండి మీకు భాష కూడా రాదు ప్రేమ పాత మాత్రం పాడేస్తారు కానీ మీలో ప్రేమ ఏమిటో తెలియదు ఏడు ఉపయోగం లేదా ఆ ప్రేమ పాటకి భాషతో సహా అర్థం తెలుసు కానీ హృదయంలో ప్రేమ ఏం లేదు ఏడు ఉపయోగం కాబట్టి ప్రేమ పాట సరిపెడితే చాలు పాడితే చాలు తన అర్థం తెలియాలి అది చాలా ఆ ప్రేమని తన హృదయంలో ఆవిష్కరించుకోవాలి అది పరమతత్వం అవుతుంది కాబట్టి ఆత్మస్వరూప సాక్షాత్కారం పరమతత్వం అవుతుంది కానీ వేదాన్ని శబ్దప్రధానంగా వల్లించడము లేక అర్థప్రధానంగా వ్యాఖ్యానం చేయడము అంత మటు ఆపేస్తే అది పరమతత్వం ఎలా అవుతుంది ఇట్ కెనాట్ బీ కాబట్టి ఆ విధాన్ని ఆ విధాన్ని ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి తరువాత నేను ఇంకా మొత్తం సమగ్రంగా కవర్ చేసుకొస్తున్నా వేదము పుట్టింది పుట్టుక ఉందని చెప్తోంది ఇప్పుడు అనంతము అనాది పరమాత్మ అది అది ఆత్మ అనాది అనంతము పుట్టుక మరణము లేనిది ఆత్మ కానీ వేదం పుట్టిందేనా వేదమే చెప్తోంది ఎలాగా మీకు పురుష సూక్తం వినుంటారు తస్మాత్ సర్వహుత రుచస్సామాని జగ్ఞిరే ఛందాగుంసి జగ్ఞిరే తస్మాత్ వినే ఉంటారు రుచా సమాని గన్యరే గజ్ఞరే అంటే పుట్టినవి ఆ యజ్ఞం నుంచి ఆ యజ్ఞ పురుషుడైన పరమేశ్వరం నుంచి రుక్కులు సాములు మొదలైనటువంటి వేదములు పుట్టినవి కాబట్టి వేదము పుట్టింది పుట్టుకోగలిగిన వేదము అది పరమతత్వం ఎలా అవుతుంది ఎక్కడి నుంచి పుట్టింది ఆ పరమాత్మ చైతన్యం నుంచి పుట్టింది అదిగో అది పరమతత్వము అవుతుంది కాబట్టి అల్టిమేట్ కంక్లూషన్ ఏమిటంటే వేదము ప్రమాణమే కానీ పరమార్థము కాదు పరమార్థతత్వము కాదు పరమార్థతత్వానికి ప్రమాణం మాత్రం అగుడు కాబట్టి ఇది ఎలాగంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది దాన్ని మనం ఆచరణలో పెట్టాలి కానీ దాన్ని పెట్టిలో పెట్టి దండం పెట్టి పూజ చేసేసి జిందాబాద్ జిందాబాద్ ఉంటే ఇక్కడ ఉపయోగం ఏంటి ఇప్పుడు గాంధీగారి విగ్రహం ఉంటుంది వీళ్ళు చేసే పనులు ఎంత అధ్వానంగా చేస్తారంటే ముందు దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ మీటి వన్ అది గాంధీ గారి కింద రాయాలి చూడగానే అది గాంధీ గారిలా అనిపించదు గాంధీ గారిది కొంత నయం ఆయనది ఒక ఆర్చి కనుక యూ కెనాట్ మేక్ హారిబుల్ మిస్టేక్ అదే అంబేద్కర్ కానీ రాజీవ్ గాంధీ కానీ అయితే కింద రాజు అంబేద్కర్ది రాష్ట్రే ఆ నర్తకి ధియటర్ దగ్గర ఉండదు అది అంబేద్కర్ది అని చెప్తే కానీ ఎవరికి తెలియదు అది ముసలి రూపులో ఉంటుంది పైగా రాజీవ్ గాంధీ మరీ అభిమానం అతను యంగ్ మ్యాన్ ముసలి రూపులో ఉంటుంది రాజీవ్ గాంధీ విగ్రహం అల్వాళ్ళు వెళ్ళే విగ్రహం అది చెప్తే కానీ తెలియదు అది పెద్ద దోషం కదా ఆ విగ్రహం ఎలా ఉండాలండి అది స్ఫూర్తి ఉట్టిపడుతూ ఉండద్దా అదో దోషం నెంబర్ టూ దాని మెయింటెనెన్స్ ఉండదు నేను చిన్నప్పుడు కాలేజీకి వెళ్ళేప్పుడు గాంధీ గారి విగ్రహం ఉండేది ఉత్సవ కూడా ఆ విగ్రహం మీద కాకులు పక్షులు అన్ని రెత్తలు వేసి ఎలా పడితే అలా ఉండదు కావడం మెయింటెనెన్స్ ఉండదు దాన్ని అక్టోబర్ ఒకటో తారీఖున వాడు మున్సిపల్ వాడు చీపులు కొట్టుకుని బకెట్ నీళ్లు పట్టుకొచ్చి దాని మీద చల్లి ఇదే ఇలాగ ఆ రెత్తలన్నీ అక్టోబర్ ఒకటిన కొంతవరకు దాన్ని ముఖం చేస్తూ ఉంటుంది మట్టి కొట్టుకుని ఉంటుంది మెయింటెనెన్స్ థర్డ్ దాని పక్కన నిచ్చెన లాంటిది ఫిక్స్ చేసి పెడతారండి అంత ఇస్థెటిక్ సెన్స్ ఏమాత్రం లేని సందర్భం అదే కానీ ఒకటి ఎందుకంటే విగ్రహం అటు నలుగు వైపుల నుంచి కనపడకుండగా ఆ విగ్రహానికి ఈ పక్కన మెట్లు ఆ మెట్లు కిందకు అన్నీ ఫిక్స్ చేసి పెడతారండి అది ఆ టైంలో తీసుకొచ్చి వీడు విగ్రహం వేసిన అంటే తీసేయడం కాదు అక్కడ ఫిక్స్ చేసి పెడతారు అది చూడ్డానికి ఎంత అవకరంగా ఉంటుందంటే అది మొత్తం సీన్ అంతా కూడా పాడైపోయే అవకరంగా ఉంటుంది మూడు అది మూడో దోషం నాలుగో దోషం అక్టోబర్ రెండు వచ్చి ఇన్ని మాలలు వేసేసి పోటీ ఎవడు ఎక్కువ మాలలు వేస్తాడు ఎంత పెద్ద మాలలు వేస్తాడో వేసేసి వెళ్ళిపోయి అదే రోజు రాత్రి పార్టీలో తాగే స్థానం అలాడేస్తారు మొన్నడు కూడా ఆగరు ఈ వన్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ డే అది ఫోర్ ఏమంటే అదే అదే శాస్త్రాన్ని వేదాన్ని ఆరాధించాల్సిన పద్ధతి అది కాదు గాంధీ గాంధీ మహాత్ముల్ని అవమానం చేసినట్టు ఇన్ని విగ్రహాలు పెట్టి ఆ విగ్రహాలను అలా ఇంక్లీడ్ చేయటం అది అవమానం కంటే తక్కువది కాదు కాబట్టి మన సమాజంలో ఇటువంటి దోషాలు అది వేదం విషయంలో కూడా వేదం కూడా తప్పించుకోలేదు ఈ దోషాల నుంచి అలాంటి దోషాలు వచ్చేసే సమాజంలో కాబట్టి వీటిని అన్నింటినీ గుర్తించి వేదాన్ని కూడా అర్థం చేసుకోవాలి తర్వాత అది యజ్ఞ ఇదిచే తద్విధ బోధాయనుడు ఆపస్తంభుడు ఇత్యాది ఋషులు రెండు పేర్లు చెప్పారు ఇంకా ఉన్న పేర్లు సత్యాసాధ హిరణ్యశ్రు ఇలాంటి పేర్లు ఉన్నాయి ఆశ్వరాయన వీళ్ళందరూ కూడా యాజ్ఞికులు యాజ్ఞికా ప్రధానమైన వ్యక్తులు మహర్షులు ఈ యాజ్ఞికుల యొక్క సిద్ధాంతం ఏమిటంటే యజ్ఞములే పరమతత్వము జ్యోతిష్మము మొదలైన యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అదే పరమతత్వము కొంతమంది మహాత్ములు వాళ్ళు ఎప్పుడూ ఏదో యజ్ఞమే చేస్తారు ఇంకేమీ చేయలేదు సందాలు వసూలు చేయడం యజ్ఞాలు చేస్తూ ఏదో పేరు పెట్టి చందాలు వసూలు చేయడం యజ్ఞం చేయడం ఇంకేం చేయాలంటే వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిలా వేదాంతం అది చదువుతున్నాం అని చెప్పామనుకోండి ఏం వేదాంతం ఏదైనా యజ్ఞం చేయాలి కానీ అని అంటారు యజ్ఞములే పరమతత్వము అని వాళ్ళు ప్రతిపాదిస్తారు ఈ ప్రతిపాదన ఇది అంగీకారము కాదు ఇక్కడ టీకాకారుడు అంటాడు తదపి భ్రాంతి మాత్రం అని అంటాడు యజ్ఞేమో కర్మ అది కామ్యకర్మ అయితే పక్కన పెట్టాలి నిత్యకర్మ అయితే ప్రేమగా ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా అనుష్ఠించి తద్వారా అంతఃకరణ శుద్ధిని పొంది ఆ తర్వాత శుద్ధమైన అంతఃకరణంతో శాస్త్రాన్ని శ్రవణమరణ నిధ్యాసనాలు చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందితే అంతవరకు యజ్ఞం ఉపయోగపడింది దారి తీసింది ఆ స్పిరిట్ని వదిలిపెట్టేసి ఈ యజ్ఞం చేసేసి స్వర్గానికి వెళ్ళిపోయి ఏదో భోగాలు అనుభవించేస్తాము అని మొదలు పెడితే అది అటువంటి యజ్ఞమే పరమతత్వము అని చెప్తే అదే అంగీకారము కాదు ఇప్పుడు దీని మీద కొంత టెక్నికల్గా మనం వ్యాఖ్యానం చేయచ్చు ఈ యాజ్ఞికులు ఉన్నారే ఈ యజ్ఞాయికి యజ్ఞ విధ తద్విధ వాళ్ళు యాజ్ఞికులు వాళ్ళు ఏమంటారు అంటే యజ్ఞం వ్యాఖ్యా అని మొదలు పెడతారు ఎలాగైతే మనం అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటామో వాళ్ళలాగా యజ్ఞం వ్యాఖ్యాస్యామ మేము యజ్ఞాన్ని వ్యాఖ్యానిస్తాము ఇది ఏ పరమతత్వము అని పెడతారు సో ఏమిటి యజ్ఞం ద్రవ్య దేవతోద్దేశేన ద్రవ్యత్యాగో యాగ దేవతను ఉద్దేశించి దేవత దేవత కొరకై ద్రవ్యాన్ని అంటే నెయ్యి లేకపోతే వండిన అన్నము ఇత్యాది ద్రవ్యాన్ని త్యాగం చేయాలి విడిచిపెట్టాలి త్యాగం చేసేయాలి అంటే అగ్నయ్య స్వహారు అగ్నిలో విడిచిపెట్టేయాలి మనం నోట్లో వేసుకోకూడదు అగ్నిలో విధులు పెట్టేయాలి విధులు పెట్టేసి ఇది అగ్ని కొరకు సమర్పించబడినది నాది కాదు దాన్ని త్యాగము అంటారు ఇది యజ్ఞం అంటే ఇప్పుడు యజ్ఞము అది ఒకటా అనేకమా అనేకం ఎందుకంటే దేవత ద్రవ్యము త్యాగమనే క్రియ దేవత ఏమో ఒక చేతన తత్వం ద్రవ్యము అచేతనము క్రియ త్యాగమనే క్రియ ఈ మూడు కలిస్తే యజ్ఞమైంది ఎప్పుడు కూడా ఒక సమాహారము అంటే ఒక సంఘాతము ఒక కలయిక ఒక కాంబినేషన్ కాంపౌండ్ ఉండే కాంపౌండ్ తత్వం అన్నడూ కాదాలు హోమోజీనియస్ ఎన్సిటీ తత్వం అవుతుంది కానీ ఒక కాంపౌండ్ తత్వం కాదు ఇప్పుడు వాటర్ ఉందనుకోండి వాటర్ తత్వం కాదు వాటర్ని ఫర్దర్గా బ్రేక్ చేస్తే మీకు హైడ్రోజను ఆక్సిజను రెండు వచ్చాయి కాబట్టి వాటర్ని కాంపౌండ్ అవుతుంది కానీ ఎలిమెంట్ కాదు ఏమంటే హైడ్రోజన్ ఆక్సిజన్లో దాంట్లో కూడా మళ్ళీ హైడ్రోజన్ ఈజ్ నాట్ ది తత్వం అది మాలిక్యూ కాబట్టి హెచ్ యాటమ్ ఈస్ ది ఎలిమెంట్ ఆక్సిజన్ కూడా ఆక్సిజన్ యాటమ్ ఆక్సిజన్ యాటమ్ కూడా మీరు బ్రేక్ చేస్తే అది ప్రోటాన్ కింద అయిపోతుంది కాబట్టి ప్రోటాన్ ఇస్ ది ఎలిమెంట్ అలా వెళ్ళిపోవాల్సి ఉంది కాబట్టి హోమోజీనియస్గా ఉన్నది తత్వం అని చెప్పాలి కానీ పరమతత్వం అని ఒక కాంపౌండ్ అని పరమతత్వం అని చెప్పడానికి వీలు లేదు అయితే యజ్ఞము అవసరమా కాదా దాని సందర్భాన్ని బట్టి అవసరం యజ్ఞానికి వేదాంతంలో పరిగణన చేసి దాన్ని అంగీకరించారు ఏ బేసిస్ మీద అంగీకరించారు ఒక సూత్రం ఒకటి ఉంది సర్వాపేక్ష యజ్ఞాధిశ్రుతే అశ్వవత్ అని ఇప్పుడు గుర్రం ఉంది గుర్రాన్ని గుర్రం యొక్క విలువ తెలుసున్నవాడు గుర్రాన్ని స్వారీకి ఉపయోగిస్తాడు కానీ గుర్రాన్ని నాగలికి కట్టకూడదు గుర్రాన్ని ఒకవేళ మీరు నాగలికి కట్టడము అయితే కూరగాయల బండిని తోలడానికి గుర్రాన్ని ఉపయోగించడము చేస్తే అది గుర్రాన్ని అవమానం చేసినట్టు అశ్వ అవునండి అలా అలా అంచ రేసు గుర్రాలు ఉంటాయి చూసారా అది కనుక ఏ కాలో ఏదో విరిగిందనుకోండి దానికి రేసులోనూ దాన్ని షూట్ చేసిస్తారు తప్ప గుర్రబండివాడికి అమ్మరు గుర్రబండివాడికి అమ్మితే వాడు ఆ కాలుకు ఒక విలా పోతూ కట్టి ఓ గుర్రబండిని దాని బుధాన్ని దాన్ని నడిపిస్తూ వాడు ఆ వండిలో జనాలు ఎక్కించుకుని వాడేమో దాని మీద ఒక బిజినెస్ మొదలు పెడతాడు ఆ గుర్రం బతుకున్నంత కాలం దాని కొంత గిడ్డు పెడుతూ ఉండడము దాని చేతన డబ్బు సంపాదిస్తూ ఉండడం అలా మొదలు పెడతారు అలా ఒప్పుకోవడం అది అశ్వాన్ని అవమానం చేస్తున్నట్టు అలాగే యజ్ఞాన్ని కూడా మీరు మర్యాదగా ట్రీట్ చేయాలి అశ్వవత్ దాన్ని అయోగ్యమైన విధానంలో వాడకూడదు మరి ఎలాగా ఎలా వాడాలి యజ్ఞేన దానేనా తపసా అనాశకేనా తమే అది మొత్తం వాక్యం ఏంటంటే తమేతం బ్రాహ్మణా వివిధిషంతి యజ్ఞాన దానేనా తపసా అనాశకేనా సో వేదవేత్తలు ఆ పరమాత్మని తెలియబోరుతారు పరమాత్మని తెలుసుకోవాలనే ఒక పెద్ద ఆకాంక్షని కలిగి ఉంటారు దేనిని సాధనంగా చేసుకుని తెలుసుకోవాలని యజ్ఞేనా యజ్ఞమును సాధనంగా చేసుకుని అంటే యజ్ఞం యొక్క స్పిరిట్ తీసుకోవాలి ఏ స్పిరిటు త్యాగము ఆ యజ్ఞాన్ని నిత్యకర్మని నిత్యకర్మ యజ్ఞము దాన్ని అనుష్ఠించాలి ఆ యజ్ఞాన్ని పరమేశ్వర అర్పణ బుద్ధితో అనుష్ఠించాలి కానీ ఒక స్వార్థాన్ని సంపాదించడానికి యజ్ఞం చేయకూడదు మా పార్టీ నెగ్గాలి నేను పవర్లోకి రావాలి అని యజ్ఞం చేయకూడదు యజ్ఞం చేస్తే అది సంసారమే అవుతుంది ఆ యజ్ఞం పరమార్థతత్వం వైపు నడిపించేది అవదు కాబట్టి యజ్ఞాన్ని అంటే గుర్రాన్ని గుర్రబండి కట్టినట్టు లేక నాగలికి కట్టినట్టు గుర్రాన్ని అలా కట్టకూడదు అలాగే యజ్ఞంతో మీరు కోర్టు కేసు నగ్గడానికి యజ్ఞం చేసి ఎలక్షన్ నగ్గడానికి యజ్ఞం చేసి ఇలాంటి పనులు చేస్తే అది ఆ యజ్ఞాన్ని అవమానం చేసినట్టు కాబట్టి అంతఃకరణ శుద్ధికి యజ్ఞము యజ్ఞము సాధనము ఇది అయితేనే అక్కడ భాష్యకారులు ఏమన్నారంటే ఆ సూత్రం దగ్గర అశ్వేన జిగమిషతి యజ్ఞేన వివిధిషతి గుర్రం ఉంటే గుర్రం స్వారీంచేసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని మీరు ఆకాంక్షించడంలో తప్పు లేదు అదేవిధంగా యజ్ఞాన్ని సాధనంగా చేసుకుని ఆత్మస్వరూపాన్ని నేను అరయవలేను అలా చేయాలి అంతే దాని మీరు కూరగాయల దుకాణానికి కూరలు మోసే పనికి దాన్ని వాడకూడదు అంటే వాడితే అది అశ్వాన్ని అవమానం చేసినట్టు కాబట్టి యజ్ఞము ఒక పరమార్థాన్ని చేరే సాధనము అంతే కాని యజ్ఞమే తత్వము అన్నడు కాదు కాబట్టి యజ్ఞములు తత్వము అని వాళ్ళు చెప్పినటువంటి వాక్యములు అంగీకారము కాదు ఇక్కడ రాశారు ఆయన ఏకస్మిన్ యజ్ఞ విజ్ఞానాభావాత సముదాయస్య అవస్తత్వాదిత్య సముదాయము ఒక కాంపౌండ్ని పట్టుకుని పరమార్థం అండ్ నానికి అని కొట్టిపారేశారు ఈ ఈ సందర్భంలో ఒక మాట చెప్పి ఈ చర్చని ముగించవచ్చు యజ్ఞాయితీ యజ్ఞ విధ అనే చర్చ ఇప్పుడు యజ్ఞము అంటే దాంట్లో ధర్మము భక్తి రెండు ఇన్వాల్వ్ అయి ఉంటాయి ధర్మము అంటే ధర్మము అంటే అనుష్ఠానం ఒక క్రియని చేస్తారు ఆ చేసేటువంటి క్రియ వెనుక స్పిరిట్ అది భక్తి రెండు కలిస్తే యజ్ఞమైంది ధర్మము భక్తి ఇవి పరమతత్వాలు కావు పరమతత్వాలకి సాధనములు మాత్రమే ఆ సత్యాన్ని మర్చిపోకూడదు అంచేతనే క్రియారూపంగా ధర్మాన్ని అనుష్ఠించేవాడు కేవలము క్రియా అనుష్ఠానం దగ్గర ఆగిపోకూడదు వాడు క్రమంగా తాను ఆచరించేటువంటి ఆ క్రియకి భక్తి ప్రేమ అనే స్పిరిట్ని వాడు అలవరుచుకోవాలి క్రియని మీరు భక్తి లేక ఆ ప్రేమ భక్తి అంటే ప్రేమ అని అర్థం ఐశ్వర్యుని ఉందలి ప్రేమ ఆ క్రియ ఉందలు శ్రద్ధ భక్తి ప్రేమ అది లేకుండగా మెకానికల్గా మీరు క్రియను చేసుకుంటూ పోయినట్లయితే అది ధర్మము క్రియ యొక్క అనుష్ఠానము దగ్గర అది ఆగిపోతుంది మహాత్ములు చాలా ఖచ్చితంగా చెప్తారు మొహమాటం లేకుండా చెప్తారు ధర్మము అంటే ఒక క్రియ ఆ ధర్మాన్ని అనుష్ఠించుట అక్కడ దానికి మాత్రమే కట్టుబడిన వాడు సత్యాన్ని తెలియజాలడు వాడు సత్యాన్ని తెలియలేడంత వాడు అలాగా మామూలుగా ఈ రోజు కళ్యాణం చేస్తూ ఉంటారు ఆ కళ్యాణం చేసినప్పుడు రోజు హో కళ్యాణంలో వివాహంలో ఏవో ఉంటాయి కదండీ రోజు హోమాలు చేస్తూ ఉంటారు ఈ హోమాలు చేసి ఎలా చేస్తారంటే ఒకడు ఆ నుంచి వాడు ఒకడు ఉంటాడు ఆ హోమాలు చేసి ఒక ఆయన ఉంటాడు ఆ మంత్రాలు చెప్పి ఆయన ఒక ఆయన ఉంటాడు వీళ్ళ ముగ్గురు ఎంత ఒక మూడు రోబోట్లను పెట్టేస్తే అలా పనైపోతుందో అలా చేసుకుంటూ పోతారు అవే మంత్రాలు అలా చెప్పి చెప్పి చెప్పి ఆయన విసిగెత్తిపోయి ఉంటాడు అవే హోమాలు చేసి చేసి ఈయన విసిగెత్తిపోయి ఉంటాడు అలాగే కేవలము క్రియాప్రధానంగా ఉన్నవాడు సత్యాన్ని తెలియలేడు అలాగే కేవలము భావనా ప్రధానం భక్తి అంటే ఇమోషన్ కదా అది భావనా ప్రధానంగా ఉన్నవాడు కూడా సత్యాన్ని తెలియలేడు ఎందుకంటే మీరు ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు అనుకోండి కృష్ణుడికి భావన ప్రధానంగా మీరు స్వీకరిస్తే ఆయన వేణువాయిస్తాడు ఆయన చాలా అందంగా ఉంటాడు ఇలా నామాన్ని పెట్టుకుంటాడు అందమైన నానామాన్ని పెట్టుకుంటాడు చెవులకి కుండలాలు పెట్టుకుంటాడు మెడలో హారాలు వేసుకుంటాడు ఆయన ఏమో గోపికలతో కలిసి డ్యాన్స్ చేస్తాడని ఇలాగ వీడు దాన్ని ఆ భావుకతని పెంచి పెంచి పెంచి దాని చుట్టూ రసాన్ని అల్లుకుంటూ పోయి ఆఖరికి దాంట్లోనే చిక్కుకుపోతాడు దాని నుంచి వాడు అలా ఆ రకంగా ఒక భావుకతకి కట్టుబడిపోయిన వాడు ఆ పరమసత్యాన్ని తెలియజాలడు భావుకథ మంచిది ఈశ్వరుణ్ణి ఒక భావుకతతో ప్రేమతో ఉపాసన చేసి తద్వారా అంతఃకరణ శుద్ధిని సంపాదించుకోవాలి అలాగే ధర్మానుష్ఠానం చేసి రజో తమోగుణం నుంచి బయటపడాలి తద్వారా అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవాలి అంతేగాని ధర్మము భావుకత లేక భక్తి భక్తి అంటే ప్రేమరూపమైన భక్తి ఇవే పరమసత్యములు పరమార్థములు అని సిద్ధాంతీకరించుకుని కూర్చున్నవాడు సాధనాల దగ్గర ఆగిపోయాడు తప్పిస్తే ఆ పరమతత్వాన్ని చేరుకోలేకపోతాడు చేరుకోలేక వాడు వంచితుడైపోతాడు ఆత్మవిజ్ఞానం నుంచి వంచితుడైపోతాడు కాబట్టి ధర్మము భక్తి అనేవి మీన్స్ తప్ప ఎండ్ కాదు అనే సత్యాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఆ సత్యాన్ని ఎప్పుడైతే గుర్తించలేకపోతామో అప్పుడు యజ్ఞాయితీ యజ్ఞ విధ ఆ యాజ్ఞికుల యొక్క సిద్ధాంతంలో పడిపోతాం అలాగే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు అనుకోండి మీరు శ్రీకృష్ణుని సంగతే ఆలోచించండి శ్రీకృష్ణుడు చుట్టూ ఒక పెద్ద గాథాలహరి అల్లుకుపోయింది ఎంత గాథలు అల్లుకుపోయాయంటే నాకు తెలుసు నేను చూస్తూ ఉంటాను డే ఇన్ అండి చూస్తూ ఉంటాను ఎన్ని గాథలు అల్లుకుపోయాయంటే మీరు కనుక ఆ గాథలు వాటి మీద వ్యాఖ్యానాలు టీకలు గ్రంథాలు రచనలు కవితలు అవి ఒక పెద్ద వాంగ్మయం ఒక జీవితకాలానికి సరిపడేంత వాంగ్మయం ఉంది దాంట్లో కనుక చిక్కుకుపోయారంటే ఇక కేవలము శృంగార రసం తప్ప ఇంకే ఆ శృంగారానికి భక్తి పేరు పెట్టి శ్రీకృష్ణుడు ఇక్కడ డ్యాన్స్ చేశాడు అక్కడల్లా డాన్స్ చేశాడు ఆ రాధతో కలిసి ఆ కుంజము లతా కుంజంలో కూర్చున్నాడు అక్కడ ఈ పని ఇక్కడ ఆ పని అని ఈ రకంగా అలాగే దాన్ని పెంచేసుకుంటూ పోయి అదంత శృంగార రసప్రధానంగా తయారైతే వీడు ఆ రసవాహినిలోనే కొట్టుకుపోతాడు అక్కడి నుంచి పైకి రాలేకపో అదే అంతఃకరణ శుద్ధికి భక్తి ప్రధానంగా చేసుకుని శ్రీకృష్ణుడి గీత అంచేతనే స్వామి వివేకానంద ఏమని స్పష్టంగా చెప్పాడు మీరు రాధాకృష్ణుడి గురించి చింతచేయొద్దు గీతాకృష్ణుడిని తెలుసుకోండి అని చెప్పాడు గీతాకృష్ణుడికి ప్రాధాన్యం కానీ రాధాకృష్ణుడికి ప్రాధాన్యం కాదు అని వివేకానంద చెప్పాడు ఆ మాటే మీరు మరోలో అనుకున్నారు రాధాకృష్ణుండే రాధం ఆయాశక్తి అంటే పర్వాలేదు ఏమీ సమస్య లేదు కాబట్టి ఈ యజ్ఞాయితీ యజ్ఞ విధ పాయింట్ దగ్గర ధర్మము భక్తి సాధనములు మాత్రమే పరమార్థము ఆత్మతత్వము మాత్రమే అని మొత్తం ఎన్ని సాధనాలైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క లోతుపాతులను తెలుసుకుని ఆ పరమార్థం వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది ం పూర్ణ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిషం శాంతి శాంతి శాంతి